చాలా విస్తారంగా వస్తాయి ఈ ఉపాసన విషయాలన్నీ తెలుసు తెలుసుంటే దోషాలు ఉండవు కరెక్ట్ ఐడియా ఉండదు పరిజ్ఞానం లేకపోతే ఏదో మెకానికల్ అయిపోతుంది సూపర్ స్టేషన్ ఎనివే సో ఇప్పుడు చూడండి పరోక్ష ప్రత్యక్ష దట్ ఈజ్ ఉపాసన ప్రత్యక్షం ఏమిటి పసుపు ముద్ద పరోక్షం ఏమిటి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు పరోక్షం కదా లేదండి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాడా పరోక్షంగా ఎక్కడో మహా పరోక్షం అంటే కంటికి కనబడ్డాని సో కంటికి కనబడని దానిని కంటికి కనబడి దాని ఎందు భావన చేయుట ఇది ఇది ఉపాసన కొంతమంది విగ్రహారాధనని వ్యతిరేకిస్తారు వాళ్ళు వ్యతిరేకించడంలో అభిప్రాయం ఏమిటంటే దేవుడు రాయిలో ఎక్కడ ఉంటాడనో ఏదో దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం దే హేర్ ఫర్ దే అపోజిట్ బట్ ఇఫ్ దే అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఉపాసన కరెక్ట్లీ విగ్రహారాధన చేసి వాళ్ళందరూ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుని చేస్తున్నారన్న అభిప్రాయం కాదు బట్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ కరెక్ట్లీర్ అపోజింగ్ ఐడల్ వర్షిప్ విల్ నాట్ బియర్ ఎందుకంటే పూజ స్వామిజీ ఒకసారి అన్నారు నోబడి వర్షిప్స్ ఐడల్ ఎవరిబడి వర్షిప్స్ ఈశ్వర లేకపోతే ఎవడైనా ఐడల్ప్ చేసి ఇవ్వడం అసలు ఇన్ఫాక్ట్ ఈ ఐడల్ వర్షిప్ it's an academic usage. యూసేజ్ హిస్టారియన్స్ ఉంటారు చూడండి రోమిలా థాపర్ మొదలైన హిస్టారియన్స్ so హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ బీసీ టైమ్స్ సో పీపుల్ యూస్ టు వర్షిప్ ఆన్ ది ఎండస్ వ్యాలీ ది యూస్ టు వర్షిప్ ఐడల్స్ అని వాళ్ళు అలా రాస్తారు అది అకాడమీషియన్స్ లాంగ్వేజ్ అది వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్ నోబడీ వర్షిప్స్ ఐడల్ మీరు దేవాలయానికి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణం చేసేస్తూ ఉంటాడు వాడు ఇటకలకినో తలుపులకి ద్వారబంధాలకి ప్రదక్షిణ చేస్తున్నాడా దానికోసం దేవాలయానికి వెళ్ళేందుకు ఇంట్లో లేవండి వాడికి తెలియదు అది తాను హీ మే నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ నోబడి వర్షిప్స్ ఐడల్ పీపుల్ వర్షిప్ ఈశ్వర టు వర్షిప్ ఈశ్వర దే నీడ్ ఎన్ ఆల్టర్ ఆ ఆల్టర్ అగ్నిహోత్రము అంటే ఆర్య సమాజి వాళ్ళు అయ్యారు శ్రీరాముని ప్రతిమ అంటే రామభక్తులు అయ్యారు శ్రీకృష్ణుని ప్రతిమ అంటే కృష్ణ భక్తులు అయ్యారు ఆ ఆల్టర్ అలాగ రూపమే ఉండదండే మరో వాళ్ళు అయ్యారు అలాగా రూపం లేనిది ఆల్టర్ అది కూడా ఆల్టరే కదా ఈశ్వరుడికి రూపం లేదన్నారు ఓకే చాలా సంతోషం మీరు ఉపనిషత్తులకి దరిదాపులకు వస్తున్నారు కానీ ఆ ఈశ్వరుడు హేవన్లో ఉంటారట ఇంకైతే ఉపనిషత్తులకి మీకు సంబంధించి ఎందుకంటే ఈ రూపం లేనివాడు ఎక్కడ ఉంటాడు ఉంటాడు అండి రూపం లేనివాడు ఓ ఉండడు ఓ తప్పక రూపాన్ని కలిగి ఉంటాడు చూడండి దెబ్బ తినేసి హ్యావ్ ఎ ఫార్మ్ సో ఉపాసనలో గడొచ్చేసాడు సో వీఆర్ నాట్ ఇంట్రెస్ట్లీ వైదిక సాహిత్యంలో మన ఉపనిషత్తుల్లోని భాష్యాలు బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ ఉపాసన గురించి విస్తారమైన చెప్తుంది చోట నేను పాఠం చెప్పాను ఆ ఆ పాఠం చెప్పాను మొత్తం నాలుగో సూత్రం తొత్తు సమన్వయాత్ అని తప్ప ఆ పాఠం చెప్పడం అయిన వాళ్ళు అంటారు సరుసన అంటే ఏడు మాకు మొట్టమొదటిసారి మాకు అర్థమైందండి అంటారు అందరూ ఉపాసన చేస్తూనే ఉంటారు ఉపాసన చేయని వాడు ఎవడూ కానీ ఇట్ ఈస్ ఎ థింగ్ టు నో కరెక్ట్లీ మీరు చాలా ఇంపార్టెంట్ విషయం ఎనీవే ఇక్కడ చూడండి ఆ సంహితని మనస్సులో పెట్టుకుని ఉపాసం చేస్తారు ఇప్పుడు ఓంకార ధ్యానము అని ఒకటి ఉంది కొంచెం స్వామిజీ ఓసారి దీన్ని ఈ ప్రాక్టీస్ ని క్రిటిసైజ్ చేశారు ఏమిటా ప్రాక్టీస్ ఓం అని ఒక్కొక్క రకంగా గీస్తారు తమిళంలో ఒక రకంగా గీస్తారు ఎవరికి దోచిన బొమ్మ వాళ్ళు గీస్తారు బొమ్మ ఇది గీస్తారు ఫోటోగ్రాఫ్ దాని వెనకాల దీపం పెడతారు దాని చుట్టూ ఒక ఆరా బొమ్మ వేస్తారు దీపం పెడతారు అది ఎదురుకుండా పెట్టుకుని దాన్ని గేసి చూస్తే ఉపాసం చేస్తారు పూజ స్వామిజీ అంటారు ఇది దిస్ ఇస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు ఎందుకంటే ఓమ్ అది ద్రవ్య రూపమైనటువంటి ప్రతీక కాదు ఓం శబ్దాత్మకమైన ప్రతీక అంటూ మనస్సుని ఆ శబ్దంపై కేంద్రీకరించి ఈశ్వరుని భావన చేయాలి అది ఉపాసన గానీ ఓం కాగితం మీదకుండా పెట్టుకుని ఉపాసన చేస్తానంటే శబ్దాత్మకమైన ప్రతీక నీకు రూపాత్మకమైన ప్రతీకే కావాలంటే శ్రీరాముడి బొమ్మ శ్రీకృష్ణుడు బొమ్మ లేకపోతే సింబల్ ఏదైనా ఇప్పుడు సినువ బొమ్మ గీసుకుని ఉపాసన చేయొచ్చు మ్యాటర్ A telegraph pole may look like that. But it is not like a telegraph pole. It is, I, I have some other feeling upon it. I impose something upon it. I super impose something upon it. Therefore, I have a telegraph pole doesn't look nice. Either I can tell you, telegraph pole, in a way, yes. But, my own spirit is open. If you do it, it will not be done. If you do it, it will not be done. కాబట్టి కమింగ్ టు ది పాయింట్ ద్రవ్యాత్మకమైన ప్రతీక నువ్వు తీసుకోదలుచుకుంటే యు చూజ్ ఎ మీనింగ్ఫుల్ ప్రతీక ఓన్లీ నాట్ దాట్ అంటే అలాగినాయి మేము అలాగే తీసుకుంటాం మరి అలా శాస్త్రం చెప్పట్లేదు నువ్వు కొత్తగా కల్పిస్తానంటే కల్పించినట్టు అవుతుంది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రతీక శబ్దాత్మకమైన ప్రతీక ప్రతీకని ఆ విధంగా ఉపాసన చేయడం మానేసి మరో రకంగా చేస్తున్నావు అంటే లేని ఉపాసనని తీసుకొచ్చి పెడుతున్నావు ఉన్న ఉపాసనని పరిత్యాగం చేస్తున్నావు రెండు దోషాలు సో అది శాస్త్రీయమైన ఉపాసన అవదు ఓంకార ఉపాసన అంటే శబ్దరూపమైన ఉపాసన ఇలాంటి బొమ్మ పెట్టుకోవడంలో తప్పేం లేదు ఉపాసన అంటే మటుకు ఓం అనే శబ్దాన్నే ఉపాసన చేయాలి సంహిత అట్టి ఉపాసన ద్రవ్యాత్మకమైన ఉపాసన అంటే ఆల్ టెంపుల్ వర్షిప్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఉపాసన ఎనివే సో ఇక్కడ లోక సంబంధమైన ఉపాసన లోకాన్ని అధ్యారోపణ చేస్తాం తదధిలోకం అది అధిలోక ఉపాసనవుతుంది తితిషం జ్యోతిష్ అధ్యారోపణ చేస్తాం జ్యోతిష్ అంటే ప్రకాశించేటువంటి గోళము దానికి జ్యోతిష్ నక్షత్రములు జ్యోతిషే సూర్యుడు జ్యోతిషే చంద్రుడు కూడా జ్యోతిషే సెల్ఫ్ జ్యోతిష్య కాకపోయినా జ్యోతిషే ప్రకాశిస్తున్నాడా లేదా వెన్నెలు ఉన్నప్పుడు హాయిగా అన్ని పనులు చేసుకోవచ్చు కదండి వెన్నెల సమావస్యకి పూర్ణిమకి ఎంత తేడా ఉంది కాదండి స్వంత ప్రకాశం కాదు అస్తూ స్వంత ప్రకాశం ఉందని మేము మాత్రం ప్రకాశిస్తున్నాడు కాబట్టి చంద్రుడు కూడా జ్యోతిష్యే చంద్రమావ సర్వాణి జ్యోతిహీయంతే అని రాబోతోంది మనకి కాబట్టి ఈ విధంగా ఈ జ్యోతిష్లు ఏవైతే వా అగ్ని జ్యోతిష్ వీటిని అధ్యారోపణ చేస్తాం ఆ సంహిత మీద కాబట్టి అది అధి ఉపాసన తర్వాతీ అధి విద్యం విద్య అంటే చదువుకోవడం చదువుకోవడానికి మళ్ళీ దాంట్లో కొన్ని అంశాలు ఉంటాయి పాఠం చెప్పేవాడు ఉంటాడు చెప్పుకునే వాడు ఉంటాడు చెప్పుకునే ప్రక్రియ ఉంటుంది సో ఓ హాల్ ఉంటుంది దగ్గ ఉంటుంది మరి ఇవన్నీ అధివిద్యమే కొనే హాలు మైకు అన్నది నేను మోడర్న్గా అన్నాను బట్ విద్యకి ఒక ప్రక్రియ ఉంటుంది కదా దానిని ఉపాసనలో తీసుకొస్తారు ఈ సంహిత మీద అధ్యారోపణ చేస్తారు చేస్తే అది అధివిద్య ఉపాసన అవుతుంది అధిప్రజం ప్రజ అంటే సంతానం సో భార్య భర్త పిల్లలు కాపురం ఈ అంశాలన్నింటినీ ఆ సంహిత మీద అధ్యారోపణ చేస్తారు అది అధిప్రజం ఆ తర్వాత అధ్యాత్మం అధ్యాత్మం అంటే బాడీ సంహితకి సంబంధించి బాడీ అంటే ఏదండి ముఖం ఇదే సంహితకి సంబంధించింది సంహితకి మోకాలికను మోచేతులకి సంహితతో సంబంధమే ఉంది సంహిత అంటే ఉచ్చరించే మంత్రం కదా కాబట్టి ఈ ముఖ ఉచ్చారణ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంహితపై అధ్యారోపణ చేస్తాయి దీన్ని అది అధ్యాత్మం అనే ఉపాసన ఇవన్నీ వైదిక ఉపాసనలు వైదిక ఉపాసనలు ఈ కాలంలో అవి పాపులర్ కాదు వైదిక ఉపాసనలు కొంచెం అన్పాపులర్ నా నాట్ సో పాపులర్ పాపులర్ కాదు దట్ ఈస్ నాట్ ది వర్డ్ నాట్ సో పాపులర్ ఎందుకంటే లోకంలో అంత గూఢత్వము అంత గంభీరత్వము లేదు పీపుల్ దే గో ఫర్ సూపర్ఫిషియాలిటీస్ దే డోంట్ వాంట్ లుక్ డీప్ ఇన్ టు ఎనీథింగ్ ఉదాహరణకి న్యూస్ పేపర్ ఉందనుకోండి ఆ మిడిల్ పేజ్ దగ్గరికి వచ్చేవాడికి చెప్పేస్తారు దాన్ని చదవరు ఎడిటోరియల్ చదవాలంటే వాడు ఇంటెలిజెంట్ పర్సన్ అయ్యి ఎడిటోరియల్ ఎవరికి కావాలి ఇక్కడ ఇక్కడ ఏమైంది అక్కడ ఏమైంది ఆ రైలు కట్టేమైంది రైలు కట్టేమైంది ఇదే కానీ ఎడిటోరియల్ చదువుదాం అనే దృష్టి సాధారణంగా ఉండదు ఆ మధ్యలో ఏదైనా మంచి ఆర్టికల్ ఉందనుకోండి అది చదవాలనే దృష్టి ఎవరికో కొద్ది మందికే ఉంది అందరూ స్పోర్ట్స్ పేజీ చూసేసి వెళ్ళారు సో లాస్ట్ పేజీకి వెళ్ళిపోవడం ఫస్ట్ పేజీలో వీడియో స్కోర్ ఎంత వాడి స్కోర్ ఎంత అంటే దానికి ఏం బుద్ధి ఏం అప్లై చేయనక్క సో పీపుల్ మీడియా క్రసీ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది సో ఎవ్రీబడి వాన్స్ మీడియా మీడియా ఏ శాస్త్రంలోనైనా అంతే వేదాంతం అంతే పంచదశిలో రెండో అధ్యాయాలును తత్వబోధను ఆత్మబోధ ఇలాంటి వాళ్ళు కూడా చదివేసి అక్కడితో ఇంక చదవడం పూర్తి అయిపోతుంది ఇంకా చదవాల్సింది ఇంకేం లేదు కృతార్థం అయిపోయాం అనే దృష్టి అది కూడా కనపడుతుంది ఇలాగ నేను చాలామందిని చూశాను పోనీ యువకుడు కదా బ్రహ్మచారిగా ఉన్నవాడు ఇంకో ఐదేళ్ళు చదువుకోవచ్చు కదా ఎవరు కాదంటారు చదువుకుంటే బ్రహ్మచారిగా ఎప్పుడో ఉద్యోగం చేసుకుని పెళ్ళంబిడ్డలను పోషించుకొని వాడికి అలాగో అవకాశం లేదు ఇంకే బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నవాడు ఇంకో నాలుగేళ్ళు ఐదేళ్ళు గురువు శుశ్రూష చేసి గురువు దగ్గర ఉండి చదువుకుంటే ఏం సొమ్మేం పోయింది గురువుగారు సంచి పట్టుకుని ఇటు తిరుగుతూ చదువుకోవచ్చు బ్రహ్మచారి అలాగే ఉండాలి అంత ఓపిక ఎవరికీ లేదు దానికి ఫిజికల్ స్ట్రెయిన్ ఇంపార్టెంట్ కాదు మైండ్ యొక్క స్ట్రెయిన్ అవసరం పీపుల్ డోంట్ హ్యావ్ దాట్ సో దానివల్ల ఈ కారణంగా సమాజంలో ఏమైంది వైదిక ఉపాసనలన్నీ వెనకబట్టి ఇంకా మిగిలినవి పౌరాణిక ఉపాసనలు ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో ఉపాసన లేకపోతే మనిషి యోగ్యంగా ఉండదు జీవితం సమ్ ఉపాసనమస్పిదే సో రామ శ్రీకృష్ణ తర్వాత దుర్గా వీటిలో సమ్ వైదిక సం పౌరాణిక సమ్మిక్స్డ్ ఇధర్ధర్ సో ఇప్పుడు కృష్ణ ఉందనుకోండి కొంత వైదికం కొంత పౌరాణికం అలాగే కొంత మిక్స్డ్గా ఉంటాయి ఉపాసన సో ఈ విధమైన ఉపాసనలు మనకి సమాజంలో కనపడతాయి కేవల వైదిక ఉపాసనలు మీకు ఇదిగో ఇటువంటి భాష్యాలు చదివిన కనపడతాయి దే హ్యావ్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చాలా యూస్ఫుల్ ఉపాసన ఇట్స్ నాట్ దట్ అకాడమిక్ అని నేను అనుకోను అట్లీస్ట్ ఎ ఫ్యూ ఆఫ్ దమ్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ పవర్ఫుల్ గృహదారంకంలో వస్తాయి చాలా విలువైన ఉపాసనలు వస్తాయి ఈ సంహిత ఉపాసన ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోర్ అకాడమిక్ ఇన్ ఏ జనరల్ వే బికాజ్ ఆ వేదం చదువుకుని ఆ గ్రంథాన్ని పట్టుకుని బాగా చిరక చిరకాలం అధ్యయనం చేసినటువంటి పండితుల కోసం ఉద్దేశింపబడిన ఉపాసన మనం ఎందుకు చదువుతున్నామంటే ఆ భాగంలో వచ్చింది కనుక ఏదో కొంత అధ్యయనం మీరు కూడా చేశారు కదా ఉపాసనకి ఎంత అధ్యయనం కావాలి మనం చేసిన అధ్యయనం చాలు సో అది పెట్టుకుని అసలు ఈ విష ఈ ఉపాసన ఎలా ఉంటుంది సుమా అని నేను ఇలాగ ఈ ఉపాసన గురించి ఇంకా అనేక అంశాల సందర్భానుసారంగా చెప్తూ ఉంటాను సో ఎనీవే సో ఇప్పుడు తర్వాత వాక్యం ఉందాం తా ఏతా పంచవిషయా ఉపనిషద లో మహావస్తువిషయవా సంహిత విషయవాచ మహత్య సంహిత మహాసంహిత ఇలాచక్ష తా ఈ ఐదింటిని మహాసంహి అని చెప్పుచున్నారు ఆచక్ష ఆచక్ష కొన్ని చోట్ల నకారం లేని ధాతులు ఉన్నాయి అండి చెప్పి వాళ్ళు ఎవరు చెప్తారండి వేదం తెలుసున్నవాళ్ళు చెప్తారు వేద విధాంతి వేదవేత్తలు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు తాహ అంటే అవి అవంటే ఏవి ఏతాహ పంచ విషయా ఈ ఐదు ఉపనిషత్తులను ఐదు ఐదు ఉపనిషత్తు అంటే ఉపాసన ఈ ఐదు ఉపాసనలు ఐదు ఉపాసనలు అంటే ఏమిటి ఐదు విషయములు ఐదు వేర్వేరు సబ్జెక్టు మేటర్ కలిగిన ఉపాసనలు ఎందుకంటే పేరుకి ఐదు ఉపాసనలే అయినా వీటి ప్రతీక ఒక్కటే సంహిత సంహిత ప్రతీక ఆ సంహిత మీదే అధిలోకము ఒకటి అధ్యాత్మం ఒకటి అధి జ్యోతిషం అధి ఆరోపించబడేది అది మారుతోంది సంహిత స్థిరంగా ఉంది అటువంటి ఐదు ఉపాసనలు ఇవి ఈ ఐదు ఉపనిషత్తులని అనగా ఉపాసనలని గురించి వేదవేత్తలు ఏమంటున్నారు ఇవి మహాసంహిత అంటున్నారు ఏంటి మహా సంహిత ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఉపాసనలో ఆలంబనము ఆరోప్యమానము ఈ రెండు పదాలు మీరు గుర్తుపెట్టుకోండి ఆలం ఉపాసన ఉన్నంతసేపు ఈ పదాలు వస్తూ ఉంటాయి అంటే ప్రతీక చూడండి ఎన్ని పదాలు వాడుతున్నాను నేను ఆలంబనం ప్రతీక ఆధారం ఆశ్రయం ఎన్ని పదాలు వాడి దాని మీద భావన దేనిని చేస్తామో అది అధ్యారోపము ఆరోప్యమానము అని ఇలాగ జ్ఞాన విషయము ఇలా సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఆలంబనం ఏమిటి సంహిత అధ్యారోపం ఏమిటి లోకాది గొప్ప గొప్ప విషయాలు లోకాన్ని అధ్యారోపణం చేస్తాం లోకాది మహావస్తు విషయత్వాత గొప్ప గొప్ప విషయాలను అధ్యారోపణ చేస్తున్నాం ఏమిటవి అధిలోకం అంటే భూర్లోకం భూవర్లోకం ఇలాగ లోకాలంటే గొప్పవి కదండి ఈ సంహిత మీద అధ్యారోపణ చేస్తున్నాం తర్వాత అధి జ్యోతిషం అంటే సూర్యుడు చంద్రుడు గొప్ప గొప్పమే ఇటువంటి గొప్ప గొప్ప విషయాలని లోకములు జ్యోతిష్లు మొదలైన వాటిని ఈ సంహిత అనే దానిపై అధ్యారోపణ చేస్తున్నాం గనక ఇది అధ్యారోపణం చేసి దాని దృష్ట్యా మహా ఆలంబనం దృష్ట్యా సంహిత కాబట్టి లోకాది మహావస్తు విషయత్వాదలైనటువంటి మహా గొప్ప వస్తువు ఉపాసనా విషయములుగా కలవి అగుట వలన సంహిత విషయత్వాచ సంహిత బేసిస్గా కలది కూడా అగుట వలన ఈ ఐదు ఉపాసనలకి మహా సంహిత అంటే విగ్రహవాక్యం మహత్యశ్చతా సంహిత మహా సంహిత ఇవి గొప్ప సంహితలు అండి ఏమిటి గొప్పతనం అంటే ఇగో ఇది గొప్పతనం మహా అనే పదానికి అర్థం అధ్యారోపణం చేయబడేదన గొప్పతనము సంహిత అనే పదానికి అర్థం ఆలంబనం సంహిత ఉందిట ఈ కారణంగా వీటికి మహత్యతాహ సంహిత మహా సంహిత అనే విగ్రహ వాక్యాన్ని చెప్పారు అటువంటి మహా సంహితలు చెప్పబడుతున్నాయి ఇక ఈ చెప్పేప్పుడు ఎలా చెప్తున్నారు అథా అని వస్తూ ఉంటుంది అథాధి లోకం అథాధి విద్యం అథాధి ప్రజమని అథా అథా వస్తూ ఉంటుంది సో శంకరులు ఈ పదే పదే వచ్చే అథకు అర్థం చెప్తున్నారు అందాము దర్శన క్రమ విషయా అథ శబ్దా ఈ పైన అథ ఎన్నిసార్లు వస్తాయి ఐదు సార్లు వస్తాయి ఈ ఐడెంటిటీకి అథకి అర్థం ఏంటంటే అర్థం ఏదో చెప్పాలి కదా ఇంతకుముందు అథకు అర్థం చెప్పారు అథా అతస్సు హితాయ అన్న తోట అథార్థం చెప్పడం అయింది మరి ఈ అథలకు అర్థం ఏమిటి అంటే దర్శన క్రమము ఈ వరస దేని వరస ద దర్శనం అంటే ఉపాసన భావన ఈ భావన చేసే క్రమం ఇలా ఉంటుంది అని ఆథకు అర్థం అథశబ్దానికి తరువాత అనో అర్థం ఉంది క్రమాన్ని కూడా బోధిస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే అథలకి దీని తర్వాత ఇది దీని తర్వాతనే అనే ఒక క్రమాన్ని చెప్పేటువంటి అథశబ్దములవి తరువాత అథ తాసం ఎోపన్యస్థానా అధిలోకం దర్శనం ఉచ్యతే సో ఇప్పుడు తరువాత వాక్యం ఏమిటంటే అందాము అథాధిలో పృథివీ పూర్వం ద్యౌరుత్తరూపం ఆకాశస వాయుస్సంధానం ఇది అధిలోక ఉపాసన అథాతో ఆరంభమైంది ఇక్కడ అథ అంటే అర్థం ఏమిటి అత అంటే తాసాం యథోపన్యస్థానా మధ్యే అనర్థం పైన చెప్పిన ఐదు ఉన్నాయి అధిలోకమీజ్యోతిషమ్యధ్యాత్మం అని పైన వరుసగా చెప్పారే ఆ ఐదింటి మధ్యలో అనర్థం అథ అంటే ఐదింటి మధ్యలో దీని తర్వాత వచ్చే అతలకి క్రమం అర్థం అంతకుముందు అథకి పూర్వవృత్తమైనటువంటి శిక్షాధ్యాయము తరువాత అని దానికి సో ఈ ఐదింటి మధ్యలో అధిలోకం అథాధిలోకం అధిలోకం అంటే అధిలోకం ఉచ్యతే అని ఈ పైన ఫిజిక్స్ అన్నారు అనుకోండి అర్థం ఏంటి ఈ పైన ఫిజిక్స్ పాఠము చెప్పబడుము అలాగే అథ అధిలోకం అంటే అథ అధిలోకం ఉచియతే పైన అధిలోకము అయిన ఉపాసన చెప్పబడము అంటే అధిలోకం దర్శనము సంబంధించినటువంటి భావన దర్శనము విషన్ అది చెప్పబడుతోంది అలా విజువలైజ్ చేసుకుంటూ పోవాలి అటువంటి విజువలైజేషన్ సో ఉపాసనలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి విజువలైజేషన్ రెండు విషన్ ఈ విజువలైజేషన్ విషన్ కింద పరిణతి చెబుతుంది సో హౌట్ ఈస్ విల్ సీ ఎనీవే ఇప్పుడు సంహిత ఉన్నది సంహితకి కొన్ని పూర్వరూపము ఉత్తర రూపము ఏముంటాయి పూర్వరూపము ఉత్తర రూపము సంధి సంధానము నాలుగు ఉంటాయి ఈ నాలుగు ఏటో తెలిస్తే ఒక్కొక్క దానిపై ఒక్కొక్క అధ్యారోపణం చేసుకుంటూ పోవాలి అది మొత్తం అంతా కలిపి సంహిత ఉపనిషత్తు అవుతుంది ఇది ఎలాగంటే పసుపు ముద్దను అక్కడ పెట్టి దాని మీద విఘ్నేశ్వరుని ఉపాసన చేయాలి అంటే ఏం చేయాలి పదహారు ఉపచారాలు చేసేయాలి అవాహయామే ధ్యాయామి అవాహయామే రత్నసింహాసనం సమర్పయామే అక్కడే రత్నసింహాసనం రత్నము లేదు సింహాసనము లేదు అంత భావన రత్న సింహాసనం సమర్పయామే అండ్ రెండు పాదయో పాద్యం సమర్పయామి దాని మీద కనుక నిజంగా నీళ్లు పోసేస్తే చెబు నీళ్లు పోసేస్తే ఆ పసుపు ముందు అక్కడ కరిగిపోతుంది ఉరికే అలాగ ఒక చొక్క నీళ్లు వేయటం కొంతమంది చేతస్తంగా పోషేస్తారు పోషిస్తే ఆ పసుపు ముందు మనం చూస్తుండగానే అలాగ డిజింటిగ్రేట్ అయిపోతుంది అలా చేయకూడదు జస్ట్ ఒక చొక్క హస్తవ్యూహరి జన సమర్పాయం ఇదంతా కలిపితే పదహారు అంశాలు ఉన్నాయి ఆ ఉపాసనలో ఆ పదహారు అంశాలు పూర్తి చేసేసి ఉద్వాసన చెప్పేస్తే అక్కడికి పసుపు ముద్ద మీద పదహారు సిక్స్టీన్ ఫోల్డ్ ఉపాసన పూర్తవుతుంది అలాగే ఈ సంహితలో నాలుగు అంశాలు ఉన్నాయి ఈ నాలుగింటి మీద నాలుగు రకముల భావన చేస్తే అదంతా కలిపి ఒక ఉపాసనవుతుంది ఏమిటి నాలుగు అంశాలు ఇప్పుడు సంహితలో ఇషే తత్వా రెండు పదాలు తీసుకోండి సంహిత అంటే పదముల యొక్క సామీప్యం ఇషే ఈ ఇషేత్వాన్ని మీరు ఉచ్చరించేప్పుడు ఉపాసన చేస్తారన్నమాట అలా భావన చేస్తారు అంటే ఉచ్చరించడం మానేసి భావన చేస్తారని కాదు భావన చేతనైపోతే అలవాటు అలా చేసుకుంటూ పోతారు ఇషే అన్నది పూర్వరూపము అంతే కదండి మొదటి పదం తత్వాతర రూపం అయితే ఎప్పుడు కూడా కొన్ని చోట్ల ద్విత్వాన్ని వచ్చే సూత్రాలు వస్తాయి మీకు లఘులో రాబోతోంది ఆ నా చీ అనే సూత్రం రాబోతోంది సో అచఃపరస్యర ద్వేవాస్త అనే ఆ సో అచ్చు పక్కన ఎర్ర ఉండే అక్షణం వస్తే దానికి ద్విత్వం వస్తుంది ఇక్కడ ఇషే త్వా అన్న చోట ఆ ఇషేన ఏకారం దాని పక్కన తకారం ఉంది త్వాలో ఉండే తకారం అది ఎర్రది హయవరడు లణనం జభై జబై కచట తౌ ఆ తకారం ఉంది అక్కడ శేషర్ అది ఎర్ర అయింది సో ఆ తకారము ఎర్ర సో అచ్చు పక్కన ఉన్న ఎర్రది ఏ దాని పక్కనే ఉంది వకారం ఉంది వకారం అచ్చు కాదు కదా సో అని అంటే పక్కన మళ్ళీ అచ్చు ఉండకూడదు అచ్చు పక్కన ఎర్రు ఉండాలి ఎర్ర పక్కన ఇంకో అచ్చు ఉండకూడదు లేదుగా అచ్చు హల్లు ఉందిగా సో అచఃర ద్వేవాస్త అచ్చు కంటే పక్కన ఉండే ఎరువుకి ద్విత్వం వస్తుంది దాని పక్కన అచ్చు ఉండకూడదు అన్ని కండిషన్స్ వదిలేవు కాబట్టి ఆ తాకి ద్విత్వం వస్తుంది అంచేతనే రాసేపుడు తా కింద తా రాస్తారు నా పేరు నేను ఎలా రాస్తాను ఎప్పుడైనా గమనించారా తత్వ విధ అని రాస్తాం కదా తత్వ ఎలా రాస్తాను టీఏ టీబిఏ అని నేను రాస్తే నేను వ్యాకరణం చదువుకున్న వాడిని కాదని అర్థం అండి నేను ఎలా రాస్తాను మీరు ఎప్పుడైనా గమనించారా సో నేను ఎలా రాస్తానంటే టీఏ టీటీవీఏ అని రాస్తాను రెండు రెండు టీలు వేస్తాం ఇంగ్లీష్లో ఇంగ్లీష్దేముంది కానీ తెలుగులో రాసేపుడు నేను నా పుస్తకం మీద మీరు ఎక్కడైనా చూస్తే తెలుస్తుంది ఇక్కడ నేను రాసుకున్నాను చూడండి ఈ సంస్కృతంలో రాసుకున్నాను స్వామి తత్వ ఆ తత్వాలో ఓ పెట్టాను చిన్న కొమ్ము పెట్టాను ఆ తా తా ఆ ద్విత్వం తత్వ అంటే తాకింద తావత్తు దానిమీద వావత్తును ఈ విషయం తెలియని వాళ్ళు ఎలా రాస్తారు తాకింద వావత్తూరు రాస్తారు తత్వ తాకింద వాత్త రాయకూడదు తాకింద తావత్తిచ్చి వావత్తూరా నేను తెలుగులో రాస్తే తా రాసి కింద ఇంకో తావత్తిచ్చి పక్కన వారాస్తా సంస్కృతంలో రాస్తే వారాసి దాని ముందు తాయిచ్చి దానికి ఇంకో తావత్తిస్తా అలవాటు పలకడం కూడా అలాగే సో పలకడంలో మీకు భేదం బాగా తెలియకపోవచ్చు అలా వస్తుంది ఆమాయంత్రహ్మచారిణ స్వాహ ఆ బా బా వస్తుంది అక్కడ సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అలాగని మీరు బా చేసి కూర్చోబెట్టకండి అది బా కాదు బా బా ఆమాయంతూ బ్రహ్మచారి కాదు చాలామంది అలా పలుకుతూ ఉంటారు ఆమాయంత బ్రహ్మచారిణ ఇట్ ఈస్ నాట్ ఆమాయంతు బ్రహ్మచారిణ చేయకూడదు సో ద్విత్వం వచ్చింది ఈ ద్విత్వం ఎందుకు వచ్చిందో తెలిసిన ఆ సంహితని బట్టి వచ్చింది ఈవేళ ఇషే అని రేపు పొద్దున్న అంటే ద్విత్వం రాదు సంహితయా ద్విత్వం వెంట వెంటనే చెప్తున్నాం కనుక సంహితని బట్టి ద్విత్వం వచ్చింది కాబట్టి ఇషే అనే పదానికి త్వానే పదానికి మధ్యలో గ్యాప్ ఉంది ఒక పదం పూర్తి రెండో పదం వచ్చింది గ్యాప్ ఆ గ్యాప్లో ద్విత్వం వచ్చింది ఒకటి సంధి ఇంకోటి సంధానము గ్యాప్ సంధి ద్విత్వం సంధానము గుర్తు చూద్దాం సో ఇప్పటికి నాలుగు అంశాలు వచ్చాయి పూర్వ రూపము సంధి సంధానము ఈ నాలుగింటి మీద ఉపనిషత్తు అంటే దర్శనం సో ఈ నాలుగు ఏటో చెప్తున్నా చూడండి ఇషే అనేది పూర్వరూపము త్వా ఉత్తర రూపము వాటి పోలండి ఆయనే చెప్తారు వాట్ మధ్యలో సంధి ఆ సంధిని కలిపేటువంటి ద్విత్వత సంధానము ఎటస్ సి భాష్యం చెప్దాము పృథివీ పూర్వరూపం పూర్వ వర్ణం సంహిత పృథివీ దృష్టి కర్తవ్యాతి పృథివీ పూర్వం పూర్వం అంటే పూర్వర్ణశానికి వర్ణమనర్థం సో మొదటి వర్ణ మొదటి వర్ణానికి అది పూర్వ అది పృథివీ సంహితలో ఉండే మొదటి వర్ణము పృథివీ అంటే పసుపు ముద్ద విఘ్నేశ్వరుడు ఏమిటండి పసుపు ముద్ద విఘ్నేశ్వరుడు ఎలా అవుతాడండి దీస్ ఇస్ ది క్రిటిసిజం వాట్ ఈస్ క్రిటిసిజం పసుపు ముద్ద అవుతాడు అది క్రిటిసిజం ఐడల్ దేవుడు అవుతాడు అది క్రిటిసిజం కానీ ఐడల్ దేవుడు అని వీడు ఇక్కడ వీడు ఏమంటున్నాడు అంటే పసుపు ముద్దయందు విఘ్నేశ్వరుని ఆరోపించడము అని అర్థం దానికి అధ్యారో అది పసుపు ముద్దని తెలుసుకుంటూ దానిపై విఘ్నేశ్వరుని అధ్యారోపణ చేయుట అలాగే ఇక్కడ కూడా పూర్వవర్ణమునందు పృథివీ భావన చెయ్యాలి అంతేగాని పూర్వవర్ణమే పృథివని కాదు పూర్వవర్ణం పృథివీ పృథివీ మీద నిలబడి ఉన్నాను ఇషే ఇషే అంటే ఏ అది వర్ణం ఏ అనే వర్ణం పృథివీ అవుతుందా ఏ వర్ణం పృథివీ అయితే మరి ఇక్కడందుకు నిలబడ్డావు వెళ్ళి దాని మీదే నిలబడు అవి అదే అలా కాదండి ఆ ఏనే వర్ణమునందు పృథివీ భావన చేయబడము అంటూనే ఆడ ఏకారం నందు పృథివీ లోకాన్ని భావన చేస్తారు వాసన యొక్క స్వరూపంలో అది కాని దాని ఎందు దానిని భావన చేయు అది కాని దానిని భావన ఎందుకు అంటే అది లేకుండా అది కానిది లే ఎదురుకుండా నీవు అది దాదీ భావన చేయగలవా నీవు ఓం ఎదురుకుండా లేకుండా పరమేశ్వరుణ్ణి నువ్వు భావన చేయగలిగితే నీకు ఉపాసనే అక్కర్లేదు ఏదో ఒకటి ఎదురకుండా ఉంటే మనస్సు దాన్ని కట్టేసి తద్వారా ఉన్నతమైన విషయానికి వెళ్ళడానికి వీటికి ఆలంబనం అవుతుందని అందుకోసం ఉపాసన వచ్చింది నీకు ఇదేం అక్కర్లేకుండా నీవు పరబ్రహ్మనిష్ఠుడు అయిపోతాను అంటే నీకు ఉపాసన నీకోసం కాదు ఉపాసన అటువంటి అవసరం ఉన్న వాళ్ళ కోసం చేతనే ప్రతిమా స్థూలబుద్ధీనా సర్వత్రాత్మ స్థూల బుద్ధి స్థూల బుద్ధి వాటిది స్థూల బుద్ధి అంటే నీకు అర్థమైంది కదా బండబుద్ధి అని అర్థం కొంచెం స్థూలమందు మాత్రమే వాడు చక్కగా మనస్సును నిలపగలుగుతాడు అటువంటి స్థూల బుద్ధి గలవాడికి ప్రతిమ ఓ ప్రతిమ ఎదురకుండా పెట్టి దీని మీద నువ్వు పూజ అది చేయరా అని చెప్పడం ధ్రువుడికి అలాగే చెప్పాడు నారదుడు భాగవతంలో కొంతకాలం మట్టితోటి ఓ ప్రతిమ చేసుకో పూజేయమన్నాడు చేశాడు కొంతకాలం అయ్యేప్పటికి ఇంకా ధ్రువుడికి ఆ మట్టి ప్రతిమ అవసరం లేకుండా అయిపోయింది అప్పుడు ఆ మంత్రంతో చేశాడు ద్రవ్యమయీ పూజ చేశాడు మంత్రమయం జపం చేశాడు ఆ తర్వాత ఆ ఈశ్వర నిష్ఠలో ఉండిపోయాడు సో అది దట్ ఈస్ ది ప్రోగ్రెస్ సో చక్కగా ఒక శివలింగానికి అభిషేకం చేయటం అటువంటి అలవాటు మంచి అలవాటు ప్రారంభంలో మనం అందరం కూడా స్పిరిచువల్ ఫీల్డ్లో బిగినర్స్ అని మంచి అలవాటు దీంట్లో ఉండే బ్యూటీ ఏమిటంటే ముందు మెట్టు నుంచి పై మెట్టుకు ఎక్కారు అనుకోండి పైమెట్టుకెక్కిన వాడు కిందమెట్టు పగల కొట్టేయాలని అండవు That is the beauty of it సో నేను శివలింగాన్ని అభిషేకం చేశాను ఆ తర్వాత కర్మ సన్యాసం చేస్తే ఇంక ఇప్పుడు శివలింగాల్ని తీసి పక్కనట్టే ఇంకెవళ్ళు చేయకూడదు దట్ ఈస్ నాట్ ది వే పై మెట్టుకు ఎక్కినప్పుడు కింద మెట్టు ఉంటుంది అలాగే దాన్ని ఉండని కానీ ఎందుకని ఇంకొకటి ఎక్కుతాడు దాని మించి అదే కాబట్టి దట్ ఈస్ నాట్ అన్ ట్రూత్ ఇట్ డజన్ బికమ్ ఎన్ అన్ ట్రూత్ ఇట్ ఈస్ ఎ లోవర్ ట్రూత్ లోవర్ మెట్టు అది కింద మెట్టే కానీ మెట్టు కాకుండా పోదు మెట్టుగానే నిలిచి ఉంటుంది కాబట్టి పూర్వవర్ణం ఏదైతే కలదో అది పృథివీ పూర్వవర్ణం పృథివీ అండి అంటే అదే అలా కాదండి పూర్వవర్ణే పృథివీ దృష్టి అని దానికి పూర్వవర్ణమే పృథివని కాదు ఉత్తర రూపం సో ఇషేత్వా అన్నప్పుడు ఆ తకారం ఉంది చూసారా ఆ అయిపోయిన వెంటనే వచ్చే త్వలో ఉండే తకారము అది ద్యులోకము అంటే ద్విలోకము అంటే స్వర్గలోకము అంటే ది సోకాల్డ్ హెవెన్ కాదు అది ద్విలోకం అంటే ఇది ప్రత్యక్షం అది ఎలాగంటే పృథ్వీలోకం మనం నిలబడున్నాం సూర్యుడు సంచరించేటువంటి స్పేస్ ఉంది ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటారు దానికి ద్విలోకము అంటారు సన్ దగ్గరగా ఉన్నట్టు కనబడ్డా దీ ఇప్పుడికే దగ్గరగా అలా అల్లంత దూరాన ఉన్నట్టు కనపడతాడు అడుగో అన్నట్టుగా కనపడతాడు అడుగో అని కనపడినా దూరంగానే ఉన్నాడు ఆ సంగతి మనకి తెలుస్తూనే సో సూర్యుడు సంచరించేటువంటి ఆ స్పేస్కి ద్యులోకము అని పేరు ఆ ద్యులోకమే ఈ తకారము ఉత్తర రూపం ద్యవృరుత్తర రూపం తర్వాత ఆకాశ అంతరిక్షలోక సంధి మధ్యం పూర్వోత్తర రూపే ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్కి సంధి అని పేరు పూర్వోత్తర మధ్యము అని అర్థం సంధి అంటే మధ్యం దేని మధ్యము పూర్వోత్తర వర్ణముల మధ్యం ఆ మధ్యమునందు మీరు అంతరిక్ష లోకాన్ని భావన పృథ్వీలోకానికి ద్యూలోకానికి మధ్యలో ఉన్న లోకం పేరే అంతరిక్ష లోకము దీన్ని స్ట్రాటో స్పియర్ అనో ఏదో అనొచ్చు ఇదో స్పియర్గా సో ఈ అంతరిక్ష లోకము ఇది అని భావన చేయాలి సో వీటి దృష్టి ఏమైందండి దిస్ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బిగ్గర్ పిక్చర్ మీకు ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషను ఇస్ ది బిగ్గర్ పిక్చర్ స్మాలర్ పిక్చర్లో మీకు సొల్యూషన్ రాదు ఇట్ ఈస్ ఎ సైకాలజీ మీరు ఇక్కడ కూర్చుని ఇప్పుడు ఈ గ్యాస్ ధర పెరిగింది కిరసనాయలు ధర పెరిగింది మన జీతం ఇంక్రిమెంట్ రాలేదు మా అత్తగారు ఎలా ఉన్నారు కోడలు ఎలా ఉన్నారు ఇదే గోళలో మనస్సు ఉన్నంతసేపు వాడు ఆ ప్రపంచం నుంచి బయటికి రాలేడు ఇట్స్ మ్యాడరింగ్ ఇట్ ఈస్ క్రేజీ ద పర్సన్ బికమ్స్ క్రేజీ వన్ షుడ్ నాట్ బి లైక్ దాట్ ఇంకెలా ఉండాలి పృథ్వీ లోకమో ద్విలోకము అంతరిక్ష లోకము దిస్ ఇస్ ది బిగ్గర్ పిక్చర్ పృథ్వీ లోకం ఉందండి ఈ డెబ్బలాట్లు ఇవి ఎప్పుడు ఉండేవి వీటికి ఇంపార్టెంట్స్ అలాట పెట్టండి పృథ్వీ లోకముకము వాటిని విషయత్వాలో భావన చేస్తే మనస్సు పరిశుద్ధం అవుతుంది ఎలాగంటే మొహం అంతా చెమట సబ్బుతో మొహం కడుక్కున్నట్టు ఎలా ఉంటుందో ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఈ మూడు లోకాలని భావన చేసేప్పటికీ ఈ మనకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చూడండి పీత కష్టాలు ఫీత వేయాలంటారే ఈ పీత కష్టాలు ఉంటాయి చూడండి ఇవన్నీ పక్కకి జరుగుతాయి కష్టం పోవడం అంటే ఏటో చెప్పమంటారా కష్టాన్ని విస్మరించటం ఇంకా అంతకంటే కష్టం ఏం కష్టాన్ని పొందటం అంటే కష్టాన్ని భావన చేయటం అంతకంటే ఇంకేం ఒకడు నాకు మంచి విలువైన వస్త్రాలు లేవండి అని దైన్యంతో ఉన్నాడు అనుకోండి ఆ దైన్యం పోవాలంటే ఏం చేయాలి విలువైన వస్త్రాలు కొనుక్కొచ్చి వాడి భుజం మీద కప్పడం అదో పద్ధతి కానీ మనము మన దగ్గర ఉన్నవే విలువైన వేలు అనుకున్నాడు ఆ దైన్యం అప్పటికప్పుడు పోతుంటారు ఎని మీరు ఆలోచించండి సో ఎప్పుడు కూడా బిగ్గర్ పిక్చర్లో బతకాలి కానీ అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ స్మాలర్ పిక్చర్లో ఉండకూడదు ఈ సంసారంలో ఎక్కువసేపు చాలా టాక్సిక్ ఎక్కువసేపు సంసారంలో ఉండకూడదు సంసారం నుంచి మనసుని పైకి ఎప్పుడు జరుపుతూ ఉండాలి అది కేవలం గృహస్థులనే కాదు అందరూ కూడా సర్వ ఉపాసకులు సాధకులు అందరూ తప్పకుండా చేయదట్టేది దీనికోసం గృహస్థుల ఒక్కరు అది సన్యాసులు అవ్వచ్చు సాధకులు కూడా ఎంతసేపు సంసారం ఈ చందాలు ఆ గుళ్ళు గోపురాలు లేకపోతే ఇల్లు కట్టడాలు ఇన్స్టిట్యూషన్స్ సో వీ బిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ టు బికమ్ దేర్ ప్రిసనర్స్ నేను ఇన్స్టిట్యూషన్ ఒకటి కట్టి పెట్టాను ఆశ్రమం కట్టాను అనుకోండి ఇంకంతే ఆశ్రమానికి కట్టుబడి ఉండాలి ఎందుకంటే మరి అకౌంట్లో అవి చూసుకుంటూ ఉండాలి కదా ఆశ్రమం కట్టేసి వదిలేస్తే ఇలాగా ఈ అప్పచెప్పిన వాళ్ళు సరిగ్గా చేస్తారు చేయకపోతారు ఈ ఆశ్రమాల్లో పెద్ద సమస్య ఏమిటంటే ఎవరికో అప్పచెప్తామండి వాడు దాన్ని దాన్ని వాడు మిస్అ్రోపరియేట్ చేసేస్తారు ప్రాబ్లం ఇన్ దిశ సో దీజ దీ ఇది కూడా సంసారం కాబట్టి సాధువులు కూడా ఆ సంసారంలో ఎంత అవసరమో అత్యవసరమో అంతే ఉంటో మిగిలిన సమయాన్ని ఉన్నత స్థానంలో నిలిచి ఉండాలి అంచేతనే రోజూ ప్రవచనము రోజూ ఉపనిషత్పాఠము రోజు ఉపాసనకు సంబంధించిన ప్రసంగము ఇది నిత్యం ఉందా లేకపోతే సంసారం మింగేస్తుంది ఎనివే కమింగ్ టు ది పాయింట్ ఈ బిగ్గర్ పిక్చర్లో మనిషి బ్రతకాలి తథా జ్యౌహోత్తర రూపం ఆకాశ అంటే అంతరిక్ష లోక అది సంధి మధ్యము ఇక సంధ సంధి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన అంటున్నారు సంధి అయితే అస్మిన్ పూర్వోత్తర రూపే ఇది సంధి పూర్వోత్తర రూపాలనే ఆ మధ్యలో ఉండే అలాగే పృథ్వీలోకానికి ద్విలోకానికి మధ్యలో ఈ అంతరిక్ష లోకము ఒక సంధిగా ఉంటుంది ఆరోపించబడినది తర్వాత వాయునం ఇది అధిలోకం దర్శనముక్తం సో ఈ ద్విత్వ తూసారా అది సంధానం రెండో తకారం వచ్చింది ఆ తకారం ఎక్కడి నుంచి వచ్చింది సంధి కారణంగా వచ్చింది ఆ ద్విత్వ తకారము నందు వాయు దృష్టిని చేయనున్నారు ఎందుకని ఈ అంతరిక్ష లోకముజ్ ది గ్యాప్ బిట్వీన్ పృథ్వీలోక అండ్ ద్విలోక ఈర్లీ ఆ సంధి గ్యాప్లో మధ్యలో ఇంకో అదనపు తకారాన్ని తీసుకొచ్చి మనం పెట్టా కాబట్టి ఆ వాయువు యొక్క ప్లేస్లో ఈ తకారం ఉన్నది కాబట్టి ఆ తకారమునందు వాయు దృష్టి చేయవలసినది కాబట్టి ఈ క్షేత్వా అంటే అది కేవలము కొన్ని వర్ణములు కాదు ఇదో మంత్రాక్షరములయందు వర్ణ దృష్టి ఉన్నవాడు మంత్రోపాసనకి పనికిరాడు దేవుని ప్రతిమయందు శిలాబుద్ధి గలవాడు పూజకు మనకు వాడు పూజ మానేసి మరొకటి చేసుకోవటం మంచిది దేవాలయానికి వెళ్ళారు ఎదురుకుండగాను నల్లరా ఇయనే భావనలోనే నిలిచిపోయారు అనుకోండి ఇంక దేవాలయానికి వెళ్ళి ఉపయోగం ఏంటి దాని ఎందు ప్రతిమయందు శిలాబుద్ధి ఉన్నవాడు పూజకి పనికిరాడు మంత్రాక్షరములయందు కేవల వర్ణబుద్ధి గలవాడు మంత్రోపాసనకి పనికిరాడు మంత్రాక్షరముల ఏ బుద్ధి ఉండాలి ఈశ్వర బుద్ధి ఉండాలి గాయత్రి మంత్రమునందు ఆ బుద్ధి ఉండాలి సో ఉన్నమో భగవతే వాసుదేవాయ అంటే ఒక ఆకార వాసుదేవాయ ఒక ఆకార సకార ఉకార అదే వర్ణక్రమం కాదు అది వాసుదేవుడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడే సర్వ జగన్ నివాసుడే వాసుదేవుడు ఆ వాసుదేవుడే అది అనేటువంటి భావన ఉంటే వాడు ఉపాసనొస్తాడు అలాగే ఇక్కడ కూడా విషయత్వృలోకం అంతరిక్షలోకం ఆ గ్యాప్ వాయువు అంత భావనలోకి వచ్చేస్తే అది ఒక అద్భుతమైనటువంటి దర్శనము లేక ఉపాసన ఇత్య లోకం ఇది లోకాలకి సంబంధించినటువంటి ఉపాసన येते ओमस्य पो नदाये पो नमे वावशिष्यते ओम शान्ति शान्ति हरे हरे ओम श्री गुरुचरन हरे हरे ओम पदस सिधो स्नानामोस्तु ओक्का नेमसाओ